మహాపరిశుద్ధుడ మహోన్నతుడ సర్వ సృష్టికి న్యాయాధిపతి పైన ఏసయ నీ పాద సన్నిధిలో ప్రభ ఈ రాశి సమయంలో ఈ రీతిగా మేము కోరుకున్నటకు మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వదనాలు చెల్లిస్తున్నాం ప్రతి బిడ్డ జ్ఞాపకం తీసుకోనండి రానున్న బిడ్డలందరినీ ప్రభాన తండ్రి సకాలంలో నడిపించండి ప్రభ నీ వాక్య ధ్యానంలో ప్రభాన తండ్రి నిన్ను మహిమపరచు లాగున ప్రభ ప్రతి ఒక్క హృదయం మీరు ఆయతపరచండి సిద్ధపరచండి నీ యొక్క వాక్యంను స్వీకరించే యొక్క జ్ఞానంను ప్రభ మనస్సును దయచేయండినైనా కృపామయడ ప్రభ అగ్ని స్వరూపుడు అయిన ప్రేమ స్వరూపి ప్రభ నా తండ్రి వాక్య స్వరూపి నీకు వందనాలు చెల్లిస్తున్నాం నా ప్రభ నా రక్షక ప్రేమ స్వరూపి నీకే వందనాలు స్తోతుండు స్తోతుండు స్తోతుండునయన ఘనమైన మీ యొక్క నామంలకు ప్రభ మహిమ ఘనతలు ఆపాదిస్తున్నాం ప్రభ ఎల్లప్పుడూ కొనియాడబడిచినటువంటి నీ యొక్క గొప్ప గంభీరమైన నామంను బట్టి రోషమగల నామంను బట్టి మీకే వందనాలు చెల్లిస్తున్నాం నాయన మా పట్ల ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలు కొరకే నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్క బిడన్ మీరు నడిపించండి ఆటంకపరుస్తున్నటువంటి ప్రతి విధున అంధకార శక్తులని చీకటి కార్యములను ఏసు శక్తి గల నామంలో కాల్చి తండ్రి ప్రతి దురాత్మను ప్రభా పారద్రోలండి నా ప్రభుత్వ ప్రతి ఒక్క బిడన్ ప్రభ మీరు సిద్ధపరచండి వీణుటకు ప్రభ వేగరపడినట్టు ఆ యొక్క సిద్ధ పరచమని ప్రార్థిస్తున్నాం నాయన నా ప్రభన తండ్రి టెక్నికల్ గా ప్రభ ప్రతి విల్లబైనటువంటి వాతావరణంలో మీ యొక్క స్వాధీనంలో పరచుకునండి ఆదించే అంతం వరకు ప్రభ మీ యొక్క మహిమ కలుగున్నట్టు ప్రభ ఈ కూటమి అంతట్లో మరి నా మీరే కొనియాడబడాల మీరే ప్రభాన ఆరాధించబడాల ప్రభ నేను ఆరాధించుటకు ప్రభ మమ్మల్ని పిలిచిన దేవుడవు నమ్మదగిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ సాయంత్రకాల సమయం ప్రతి ఒక్క బిడ్డ ప్రభాన వింటకు వేగిర పడే మనసుతో ప్రభ మీకు సన్నిధిలో మోకరు వెళ్ళి ప్రభ నా తండ్రి వాక్యం స్వీకరించే మనస్సు దయచేయండి పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపండి అగ్ని చేత అభిషేకించండి నాయన ప్రతి విధిమైన దురాత్మలను ప్రాణద్రోలండి నా వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించండి ఏ శ్రీ రథిని నీకు స్వీకరించే ఆ యొక్క మనస్సును దయచేయండి ప్రభా మాలో ఉన్నటువంటి ప్రతి అహంకారం ప్రభావ ప్రతి విధిమైన బలహీనతను తీసుకెళ్ళండి నాయన మీకు యొక్క కృపలు ప్రతి ఒక్క బిడ జ్ఞాపకం చేసుకున్నది తండ్రి ప్రభా మా బలహీనతలలో మాకు బలమైన దేవుడు నీవే తండ్రి ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడి తెప్పని చేయమని ఈ రాత్రి కాలపు సమస్త మహిమ గణిత ప్రభావంలు మీకే చెల్లిస్తూ ఏసయ్య శక్తి కలిగిన నామంలో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమ్మెన్ ఆమెన్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ రవి బ్రదర్ పాట పాడండి నికృపనాచాళయ్యా నికృపల నిదే నే బ్రతుకలనయా నికృపనాచాలయ్యా నికృపలెనిదే నే బ్రతుకలనయా నికృపలే నిక్షణము నిదయలే ని క్షణము నేను ఊహించలేను ఎసయ్యా ని కృపలే ని క్షణము ని దయలే నిహించలేను ఎసయ్యా ఎసయ్యా నీ కృపనా కుచాలయ్యా ని కృపలే నిదనేయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహిమను విడచి మహిలోకి దిగి మార్గముగా మారి మనిషిగా మార్చావు మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరు రూపమిచ్చావు మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృపా మహిమలు మహిమను పొంద మహిమగ మచింది కృప ఏసయ్యా నికృపనాచాళయ్యా నికృపలే నిదనే నుండలనయ్యా ఏ సయ్యా నికృపల కుచాలయ్యా నికృపలే నిదనే నుండలనయ్యా ని కృపలే నిక్షణము ని దయలే ని క్షణము నేను ఊహించలేను ఎసయ్యా నీ కృపలే నిక్షణము ని దయలే నిక్షణము నేను ఊహించలేను ఎసయ్యా ఎసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదేనుండలేనయ్యా ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు ఆశతీరా ఆరాధన చేసే ఆదరణ ఇచ్చిందినీ కృపా ఆశతీరా ఆరాధన చేసే ఆదరణ ఇచ్చిందినీ కృప ఎసయ్యాని కృప నాకు చాలయ్యా నికృపలేనిదే నేనుండలేనయ్యా ఏ సయ్యా నీ కృపనా కుచాలయ్యా ని కృపలేనిదినేనుండలేనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను ఎసయ్యా నీ కృపలే ని క్షణము నీ దయలే ని క్షణము నేను ఊహించలేను ఏసయ్యా ఏసయ్యా నీ కృపనా కుచాలయ్యా నీ య్యా నీ కృప నాకు చాలయ్యా ని కృపలేనిదే నేనుండలేనయ్యా ని కృపలే ని క్షణము నీ దయలే ని క్షణము నేను ఊహించలేను ఎసయ్యా నీ కృపలే ని క్షణము నీ దయలే ని క్షణము నేను ఊహించలేను ఎసయ్యా థ్యాంక్ యూ సిస్టర్ ప్రేజ్ థ్యాంక్ యూ బ్రదర్ ప్రేజ్ ద లార్డ్ ఈరోజు మనకు నాగరాజ్ బ్రదర్ వాక్యం అందిస్తారు బ్రదర్ మీరు వాక్యం షేర్ చేసుకోండి నాగరాజ్ బ్రదర్ ప్రేజ్ ద లార్డ్ బ్రదర్ మీ వాయిస్ మిమ్మల్లా మ్యూట్ పడింది బ్రదర్ హలో ఇప్పుడు సిస్టర్ ప్రైజ్లా బ్రదర్ ప్రైజ్ ఓకే సిస్టర్ అందరికీ ప్రైజ్ దిల్లా దేవుడు ఇచ్చిన అవకాశంను బట్టి దేవాతి వందనాలు అలాగే ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ బ్రదర్ రవి గారు థ్యాంక్ అండ్ థ్యాంక్ ఆల్ ఫర్ బ్లూ ఇదినిమో వాక్యధాన్ నిమిత్తమై నేను ఏదైతే వాక్యము మీతో పంచుకోవాలనుకుంటున్నానో ఇక ఇది వాక్య ధ్యానానికి ఒక టైటిల్ పడితే దాన్ని గాడ్ కెన్ డూ ఎలాట్ విత్ స్మాల్ దేవుడు చిన్న చిన్న తోనే గొప్ప కార్యాలు చేయ శక్తి కలిగిన మన దేవుడు నువ్వు నేను విశ్వాస జీవితంలో అనేక అద్భుతాలు దేవుడు మన జీవితంలో కూడా చేయాలని ఆశపడిన వాడిగా బైబిల్ గ్రంథం అంతట్లో తరచి ధ్యానించి చూస్తే అనేకమైన అద్భుత కార్యాలు దేవుడు తన ప్రజల ద్వారా జరిగిస్తా వచ్చినాడు ఇవన్నీ ఏదో ఊరికే చరిత్రలో జరిగిపోయినాయి ఊరికే చదువుకొని దాన్ని వదిలేయటం కాదు కానీ దేవుడు ఏ రీతిగా అద్భుత కార్యాలు చేస్తా వచ్చినాడు చిన్న చిన్న విషయాలను పట్టుకొని చిన్న చిన్న విషయాల విశ్వాసం ఉంచట ద్వారా దేవుడు అనేక గొప్ప కార్యాలు బైబిల్లో చేస్తా వచ్చినాడు దీంట్లో కొన్ని విషయాలు ఈ ఉదయకాలము వాక్య ధ్యానంలో మనము చూడం మొట్టమొదటిగా చూస్తే న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయంలో మనందరికీ వాక్య భాగం వాక్యం అన్ని తెలిసిన విషయాలే కానీ నేను చిన్న రిఫరెన్సెస్ చెప్పే ఆ సందర్భాన్ని దేవుడు ఎటువంటి గొప్ప కార్యాలు చేస్తా వచ్చినాడు అనే విషయాలు నేను పంచుకుంటాను ఈ తర్వాత మీరు మీకు సమయం ఉన్నప్పుడు ఈ వాక్యాలను ధ్యానించి దేవుడు ఇంకా అనేకమైన ఆత్మీయ సత్యాలు బయలుపరిచేవాడిగా ఉన్నారు సహోదరుడ సహోదరి యొక్క ఏహో న్యాయాధిపతుల గ్రంథము ఏడవ అధ్యాయంలో మనం చూసినట్లయితే గిద్యోను మిథ్యానీయులు ఇజ్రాయెల్ ప్రజల మీదకి వస్తున్నప్పుడు దేవుడు గిద్యాను గిద్యోను ఏర్పాటు అక్కడ దాదాపు ఇరవై మంది సైన్యాన్ని సిద్ధపరుస్తూ ఉంటారు ఇరవై మంది సైన్యాన్ని సిద్ధపరిచినప్పుడు ఒక ఈ సైన్యం అంతా అవసరం లేదు ఇది చాలా ఎక్కువ సైన్యం అని చెప్పి దేవుడు గిద్యంతో మాట్లాడి దాన్ని సగం చేసి మళ్ళీ పదివేల మంది ప్రారంభించి పదివేల మందిలో నుండి కేవలం మూడు వందల మందిని ఏర్పాటు చేసుకొని ఈ మూడు మందితో అక్కడ శత్రువుల మీద గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహిస్తా వచ్చినాడు చేయలేదు కానీ కేవలం వాళ్ళు ఆ దీపాలు వెలిగించుకొని ఆ దీపాలు ఏదైతే గిద్యోను చూపిస్తా వచ్చినాడో ఒక చివరి గిద్యోను చుట్టుముకు అంతా కూడా దాదాపు వంద వంద మంది ఒక్కొక్క మూలను చేరి ఆ కేవలము ఆ దీపాలు వెలిగించి ఆ దీపాలు చేత పట్టుకుంట ద్వారా దేవుడు వారికి గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తా వచ్చినాడు ఏడవ అధ్యాయం మీరు ధ్యానించి చూస్తే మళ్ళీ అద్భుతం అనిపిస్తుంది గిద్యోనికి నమ్మకం ఉండదు గిద్యోను ఆ ఆ యవలు అది దుల్లగొడుతూ ఒక కళ్ళం చాటునుంటే దేవుడు పిలుస్తా వచ్చినాడు పరాక్రమం గల బలాజుడా అని ఆయనకే తెలియదు ఆయనేమో దాక్కున్నాడు యుద్ధాలు జరిగే పరిస్థితులు ఫిలిస్తీన్లు వచ్చి యుద్ధాలు చేస్తా ఉంటారు దాక్కొని దాక్కొని ఉంటా ఉంటాడు దేవుడేమో పరాక్రమము గల బలాజ్యుడా అని గిద్దేనని పిలుస్తా ఉన్నాడు అనేక ప్రియమైన సహోదరి సహోదరుడ మన ఆత్మీయ విశ్వాస జీవితంలో అనేక పరిస్థితుల్లోకి మనం భయపడే వారంగా మనము భయపడేవారంగా ఉంటాం కానీ దేవుడు నిన్ను నన్ను పరాక్రమము గల అని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు దేవుని యొక్క ఈ యొక్క పరాక్రమం గల బలాజ్యుడైన గిద్యులను పిలిచిన దేవుడు నూతన నిబంధనలో నిన్ను నన్ను కూడా రాజులైన యాజిక సమూహంగా పిలుస్తా ఉన్నాడు ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు మనకు అనుగ్రహించినాడు మనం కూడా ఈ లోకంలో అనాడు ఆ జ్యోతులను పట్టుకునే రీతిగా అయితే ఆ యొక్క పొందుకుంటూ వచ్చినారు నువ్వు నేను కూడా ఆత్మీయ జీవితంలో ఆ జ్యోతి సంబంధమైన దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకుని మనం కూడా జ్యోతుల వల్ల లోకంలో ఎలగాలని దేవుడు కోరుతున్నవాడుగా ఉంటున్నాడు ద ఫస్ట్ పార్ట్ ఆ చిన్న కేవలం మూడు మంది ఆ మూడు మంది ఆ లాట్లు పట్టుకొని నిలబడటం ద్వారా దేవుడు వారికి విజయాన్ని అనుగ్రహిస్తా వచ్చింది చూస్తే భయంకరమైన సైన్యం ఉంటా ఎదురుగా ఆ సైన్యాన్ని చూసి విద్యనుకు భయమేసింది విద్యను భయపడముకు ఎన్నిక తోడుగా ఉంటాను అని దేవుడు అభయ అనాడు గిద్యాను ద్వారా ఇస్రాయల్ ప్రజలకు విజయం అనుగ్రహించిన దేవుడు ఈ దినాలలో నీ ద్వారా నీ కుటుంబానికి నీ బంధుమిత్రులకు నీ సంఘానికి నీ స్థానిక సంఘానికి గొప్ప విజయాన్ని అనుగ్రహించాలని కోరుతా ఉంటున్నాడు ఎక్కడైతే దేవుడు మనల్ని అటువంటి ఆ పరిస్థితులు నిలబెడతా ఉంటాడో మనము ధైర్యంగా నిలవబడ ద్వారా గొప్ప విజయాన్ని దేవుడు ఈనాడు నీకు నాకు కూడా అనుగ్రహించాలని కోరుతా ఉంటున్నాడు ఇది మొట్టమొదటి విషయం రెండవది చూస్తే మొదటి సమయాలు గందము పదిహేడవ అధ్యాయము మనకందరికీ బాగా తెలిసిన వాక్య భాగం ఇది ఫిలిస్తీన్ల సైన్యంలో నుండి గుళ్యాత్ గుళ్యాత్ సవాలు విసురుతా ఉంటున్నాడు అయలహు సవాలు విసురుతా ఉంటున్నాడు దేవుని ప్రజలకు ఇస్రాయల్ ప్రజలకు సవాలు విసురుతా ఉంటున్నాడు ఈలో ఎవరూ లేరా నాతో యుద్ధం చేయటానికని ఎన్ని ఎంత తూల నాడేవాడిగా ఉంటూ ఉన్నాడు ప్రజల్లో కూడా ధైర్యం వహించిన ఉన్నారు సౌలు యోనాతాను తర్వాత దావీది కన్నదమ్ములు వీళ్ళందరూ కూడా అక్కడ పెద్ద పెద్ద ఉన్నారు కానీ యొక్క గుళ్యాతను చూసినప్పుడు అందరికీ కూడా భయం ఏర్పడిపోయింది భయం ఏర్పడిపోయింది అటువంటి పరిస్థితుల్లో దావీదు యొక్క ఒక చిన్న వస్తువు చేతనే స్లింగ్ షాట్ వడిసల రాయి ఒడిసల ఒడిసిల రాయి ఈ రెండు తీసుకొని ఎక్కడ ఎదురుగా శత్రువుని చూస్తేనేమో అది భయంకరమైన రూపము తర్వాత యుద్ధ యుద్ధోపకరణాలు ధరించుకుని అంటే అటువంటి పరిస్థితుల్లో ఎవరికైనా చూస్తే గుళ్యాతుని చూస్తే భయం కానీ జీవం కలిగిన దేవుని ప్రజలను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిస్థియుడు ఒక ఒక చిన్న బాలుని యొక్క విశ్వాసము తర్వాత తన తెగింపు ఆ దేవుని మీద ఉన్న బట్టి ఆ వడిశిలరాయి రాళ్ళు తీసుకొని ఆ యొక్క విజయం పొందుకున్నట్లుగా చూస్తాం ఏమైనా సహోదరుడ సహోదరి దేవుడు విశ్వాసమును కోరుతా ఉంటున్నాడు అందుకే దావీది యొక్క జీవితంలో దేవుని యొక్క ప్రజలను తూలనాడితే మాత్రం కూడా రోషం కలిగిన వాడిగా దావీద్ ఉంటా ఉన్నాడు అందుకే దావీదుని దేవుడు అంతగా హెచ్చిస్తా ఉంటున్నాడు మనం సార్లు మన జీవితంలో వీళ్ళు అటువంటి పరిస్థితులు రాకపోవచ్చు కానీ మనతోటి సహోదరుల గురించి కానీ ఎవరైనా తూలనాడే పరిస్థితులు ఉంటే అటువంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు తద్వారా గొప్ప నష్టం ఉంటుంది అని మన సహోదరులు మనం ఎంకరేజ్ చేయాలా అలాగే ఈ శత్రువుల పైన ధైర్యంగా ఒక చిన్న ఆ యొక్క వడిసల రాయి తర్వాత వడిసల రాయి రెండు చిన్న విషయాలు అవి చూస్తే దావీదు చూసి గొలియాత్ అంటాడు కదా ఏంట్రా నేనేమన్నా కుక్కని అనుకుంటున్నావా నక్కననుకుంటున్నావా కుక్కను అనుకుంటున్నావా అని ధైర్యంగా వస్తాడు కానీ దావీదు దేవుని ఎందుకున్నది శ్వాసను బట్టి ఒక బడిశల ఆ రాయితో ఆ శత్రు చంపినట్లుగా మనం చూస్తాం ఈ మన సహద్రి సహద్రి చిన్న చిన్న విషయాలే మూడు మంది మిద్యానియులను హతం చేస్తా వచ్చినారు గొప్ప విజయాన్ని పొందుకుంటా వచ్చినారు దావీదు ఒక రాయితో గొల్ల్యాతను హత మారుస్తూ వచ్చినారు మూడవదిగా చూస్తే న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయంలో సంశం చూస్తే ఫిలిస్తీన్ మీద ఒక చిన్న గాడిద ఎముక గాడిది ఎముక అక్కడ ఏం లేదు తనకి ఆయుధము కానీ ఒక గాడిది ఎముక ను ఆయుధంగా చేసుకొని దాదాపు వెయ్యి మంది ఫిలిస్తీన్ల సర్దారులను హతం చేసినట్లుగా చూస్తారు వెయ్యి మంది ఫిలిస్తీన్లను హతం మార్చినట్లుగా గొప్ప విజయం కథ శత్రువుల ద్వారా దేవుడిచ్చాడు స్టైల్ ప్రజలకు వర్లరా యొక్క చిన్న చిన్న విషయాలే అనుకుంటాం కానీ దేవుడు గొప్ప విజయాన్ని మన యొక్క ఆత్మీయ జీవితంలో మనకు కూడా అనుగ్రహించేవాడిగా ఉంటున్నాడు తర్వాత నిగ్గుమకాండం పదిహేను అధ్యాయంలో చూస్తే ఇస్రాయల్ ప్రజలు ఆ యొక్క ఆ ఎర్ర సముద్రాన్ని దాటిన తర్వాత అడికక్కడ నీరు చూస్తే మార అనుభవము మార లో నీళ్ళన్నీ కూడా చేదుగా ఉండిపోయినాయి మేమేం చేయాలని ఇస్రాయల్ ప్రజలు మోసం మీద సన్నగులాడుతున్నప్పుడు ఒక చిన్న ఒక చిన్న కట్టెముక్క ఒక చిన్న పీస్ ఆఫ్ వుడ్ అని ఉంటుంది ఆ వుడ్ పీస్ ని ఆ చెక్కని నీళ్ళలో వేసినప్పుడు దేవుడు ఆ నీళ్లను మధురముగా మారుస్తా వచ్చినాడు మారా అనుభవము కాస్త మార అంటే చేదు అనుభవము కాస్త మధురముగా మార్చబడతా వచ్చింది మేమైన వాళ్ళరా ఈ చిన్న చిన్న విషయాలే కానీ దేవుడు మన జీవితాలను కూడా మధురముగా మార్చేవాడిగా ఉంటున్నాడు మన జీవితంలో ఈ యొక్క మారా వంటి అనుభవాలు వచ్చినప్పుడు మన జీవితంలో ఉండవలసింది విశ్వాసము విశ్వాసము ద్వారా దేవుడు అద్భుత కార్యాలు మన జీవితాల్లో కూడా చేసి మన యొక్క ఆత్మీయ జీవితాన్ని మధురముగా మార్చేవాడిగా ఉంటూ ఉంటారు నాలుగవ విషయం తిరిగి ఐదవది మత పద్నాలుగవ అధ్యాయంలో యేసు క్రీస్తు ప్రభు రెండు దినాల్లో అక్కడ కొండ మీద ప్రసంగం చేసిన తర్వాత అక్కడ ప్రజలకు ఎటువంటి ఆహారము లేదు శిష్యులు అంటారు కదా వీళ్ళందరినీ ఇంటికి పంపించేళ్తామంటే అవసరం అలాగనే ఉంచి దేవుని యొక్క వాక్యాన్ని బోధించిన తర్వాత పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉందా అంటే ఒక చిన్న పిల్లవాడి దగ్గర నుంచి ఆంధ్రేయ ఒక ఐదు రొట్టెలు రెండు చిన్న చేపలు తీసుకొని వస్తే ప్రభు ఎప్పుడైతే దాన్ని కృతజ్ఞతాస్థితులు చెల్లించి దాన్ని ఆశీర్వదించి ఒడ్డించినాడో అక్కడున్న జన సంతృప్తి కలుగుతా వచ్చింది అందరికీ అందరూ తిన్న తర్వాత దాదాపు పన్నెండు గంపల పన్నెండు గంపల నిండా ఎత్తటము మనం అందరం చూస్తాం మైన వర్లరా ఆ చిన్న బాలుడి దగ్గర ఉన్న ఆ ఐదు రెట్లు రెండు చేపలు దాదాపు ఐదు మందికి పంచి పెట్టినారు దేవుని ఆశీర్వాదము మన జీవితాల్లో ఉంటే ఇటువంటి అద్భుతమైన కార్యాలు మన జీవితాల్లో కూడా మనము చూస్తాము తర్వాత రెండవ రాజుల గ్రంథము నాలుగవ అధ్యాయంలో చూస్తే ఒక చిన్న బుడ్డిలో నూనె ఆ అప్పం ఆ పిండి ఆ వేద ఆ అడవికి వెళ్ళి కట్టెలు ఆ రోజు ఆ ఒక్క పూటకి తినేసేసి ఇంకా చాలే ఇది చిన్న ఇది తినేసేసి చనిపోతాననుకున్నది అటువంటిది దైవజెండు అయిన ఇచ్చినప్పుడు దైవజెండుకి ఒక అప్పము చేసి ఇచ్చిన తర్వాత ఆ కరువు కాలం కూడా దేవుడు ఆ బీధ దైవ దైవజను పోషిస్తా వచ్చినాడు మన సహోదరి ఇవన్నీ కూడా జరిగిన విషయాలే బైబిల్లో ఇవన్నీ కూడా జరిగిన విషయాలే కానీ ఈ విషయాలన్నింటిలో నూతన నిబంధనలో నీకు నాకు ప్రభు ఈ సాయంకాలం జ్ఞాపకం చేస్తున్న విషయం ఏంటంటే మనకి కూడా ఒక చిన్న మనమందరం కూడా పిలువబడతా ఉన్నా విశ్వాసులు అని పిలువబడతా ఉన్నా విశ్వాసపు క్రియలు చాలా ప్రాముఖ్యమైనవి క్రైస్తవ జీవితంలో విశ్వాసపు క్రియలు అనేవి ప్రజలు మనల్ని బట్టి మనల్ని మనం చూసినప్పుడు అరే వీళ్ళ ఇంత విశ్వాసమా వీరి యొక్క జీవితాల్లో ఇంత విశ్వాసమా అని వారు ప్రజలు గుర్తెరగల గుర్తెరగలగలగాలి ఒకవేళ అటువంటి క్రియలు లేకపోతే సాధారణంగా చూస్తే క్రైస్తవులముగా దేవుని యొక్క మందిరంలో కానీ లేదంటే ఇలా ఆన్లైన్ లో కలిసినప్పుడు లేదంటే ఎక్కడైనా తోటి క్రైస్తవులు ఎదురు మనం చాలా చక్కగా మాట్లాడతాం చాలా చక్కగా పలకరిస్తాం చాలా చక్కగా ట్రీట్ చేస్తాం ఒకరినొకరు బట్ అనేక అంటే వ్యక్తిగతంగా ఎవరిని ఉద్దేశించినవి కాదు కానీ నా అనుభవంలో వచ్చిన సంగతి నేను చెప్తున్నాను వాళ్ళు పక్కకి వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ వీళ్ళ జీవితాలు మనకు తెలియవా అనుకుంటాం కానీ దేవుని యొక్క వాక్యము ఈ సాయంకాల సమయంలో మనకు ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే లూకా శార్త పదిహేడవ అధ్యాయంలో ఆవగించంత విశ్వాసము విశ్వాసులముగా పిలువబడుతున్నాము విశ్వాసులముగా పిలువబడేది కేవలం క్రైస్తవులు మాత్రమేనండి మిగిలిన ఏ దేవుడి మీద విశ్వాసం ఉంచినా కూడా వారిని విశ్వాసులు అని పిలవరు బహుశా భక్తులు అని పిలవచ్చు లేదా రకరకాలుగా పిలుచుకుంటారు కానీ విశ్వాసులు అనేది పిలిచేది కేవలం క్రైస్తవులను మాత్రమే నిజమైన దేవుని అందు విశ్వాసం ఉంచిన వారం కాబట్టి నీవు నేను విశ్వాసీ విశ్వాసరాలుగా పిలువబడుతూ ఈ విశ్వాసము మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది యేసు క్రీస్తు ప్రభులు చెప్తా వచ్చినారు ఒక ఆవగించంత విశ్వాసము ఆవగించంత విశ్వాసం ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది చూడండి అంటే ఆవగించంత విశ్వాసము దట్ మచ్ స్మాల్ ఫెయిత్ విల్ డూ వండర్స్ ఇన్ యువర్ లైఫ్ అండ్ ఇన్ అవర్ లైఫ్ ఇది ఆల్ క్రిస్టియన్స్ లైఫ్ కని అనేకసార్లు మన జీవితాల్లో మన అవసరతలే తీరవు తర్వాత మన ప్రార్థన చేస్తేనే సమాధానం రాదు లేదంటే మనము ఏదన్నా కావాలనుకుంటే అది పొందుకోలేము ఎందుకు అంటే దేవుడు ఇంత గొప్ప సత్యాన్ని మనకి బయలుపరుస్తూ వచ్చినాడు విశ్వాసం ఉంటే ఈ కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుంది అసలు సాధ్యమయ్యేది కాదు కానీ కేవలం ఆవగించంత విశ్వాసం పోనీ దేవుడు నీకు పూర్తిగా విశ్వాసం ఉంటే నువ్వు కొండను వెళ్ళి సముద్రంలో పడమంటే పడుతుందంటే అవును పూర్తి విశ్వాసం నా జీవితంలో లేదు లేండి నేనంత విశ్వాసని కాదు అని మనం అనుకోవచ్చు కానీ దేవుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే ఆవగించంజంత విశ్వాసం ఎట్ ఇనీ మస్టర్స్ ఇ ఒక చిన్న ఆవగింజంత విశ్వాసం అంటే ఆ కొండ వెళ్ళి సముద్రంలో పడేదంటే పడుతుంది అంటే సృష్టి నీకు లోబడుతుంది సృష్టి మనకి లోబడుతుంది అంటే ఈ లోకంలో ఏదైనా సాధ్యమే నీకు నాకు దేవుడు అంత శక్తిని నీకు నాకు అనుగ్రహిస్తా వచ్చినాడు విశ్వాసులముగా కానీ ఎందుకు మరి మన జీవితాల్లో ఇంకా పతనాలు ఎందుకు మన జీవితాల్లో మనం ఇంకా ఏదైనా కావాలనుకుంటే మనకు దొరకట్లేదు ఇంకా మనకి చిన్న అనారోగ్యం వచ్చిందంటే బ్రదర్ నువ్వు చేయని ప్రార్థన నువ్వు చేయని ప్రార్థన ఆ బ్రదర్కి స్వస్థత ఎందుకండి ఇది అందరికీ ఇచ్చిన అధికారం కదా ఇది ఇది ప్రతి విశ్వాసకి కూడా ఎవరికైతే ఆవగించంత విశ్వాసం ఉంటుందో వాళ్ళందరికీ ఇవ్వండి అధికారము కానీ మెనీ టైమ్స్ అనేక సార్లు సహోదరి సహోదరుడ ఈ విశ్వాసము మనకి ఉండదు ఆవగించంత విశ్వాసం కూడా ఉండదు మనం చెప్పుకున్న మొట్టమొదటి విషయంలో గిద్యోను గిద్ద్యోను భయపడతా ఉంటాడు అయితే గిద్యోనికి అక్కడ ఒక ఆనువాళన ఇస్తాడు నువ్వు వెళ్ళు నీ పనివాణ్ణి అయినా పూరాన్ని కూడా వెంట వెళ్ళు నీవు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు అక్కడ ఒక విషయాన్ని వింటావు విన్న తర్వాత నీ చేతులు బలపరచబడతారు అక్కడికి వెళ్ళాడు అక్కడ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకోవటం విన్నాడు విన్న తర్వాత తన యొక్క చేతులు తన యొక్క భుజాలు బలపరచబడతా వచ్చినాయి తర్వాత ధైర్యంగా ఆ పనికి పోనుకుంటా వచ్చినాడు ధైర్యం చాలదు కానీ మేము ఎప్పుడైతే ప్రభు వైపు చూస్తామో ప్రభు యొక్క కార్యములు మన జీవితంలో చేసిన కార్యములు మన జ్ఞాపకం చేసుకుంటాము ఎందుకంటే దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేయబడతా ఉందంటే ప్రిమని సహోదరి ఆయన మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు కదా ఆయన నీ కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఇంకా నీకు మిగిలిన ఏ విషయాన్ని ఆయన అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు తండ్రి తన కుమారుడు తన కుమారుడు తండ్రిని రొట్టెని అడిగితే పామనిచ్చిన ఏది అడిగితే అదే తల్లిదండ్రులుగా మనము మన పిల్లలకి వారు ఏది కావాలంటే దాన్ని చేసి ఏది కావాలంటే దాన్ని కొనిస్తాం ఎందుకంటే వారి అక్కడ తీర్చవలసిన బాధ్యత అదే పరలోకపు తండ్రి యొక్క బాధ్యత కూడా అదే ఆయన కూడా సిద్ధంగానే ఉన్నాడు నీ అక్కర నా తీర్చడానికి ప్రతి విషయంలో కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే ఆ యొక్క ఆవగించంత విశ్వాసం కూడా మన జీవితాల్లో ఉండట్లేదేమో వచ్చే మనల్ని మనం పరీక్షించుకోవాల ప్రతి చోట కూడా ఈ విశ్వాసాన్ని మనము పదును పెట్టుకోవాలా ఈ విశ్వాసంలో మనము బలపరచబడాల విశ్వాసంలో మనము దృఢపరచబడాల ఎట్లా అంటే చిన్న పిల్లలకి కొంచెం అంటే చిన్నపిల్లలు పిల్లలుగా పెరిగి పెద్దయ్యే మనకి ఏమవుతుంది మనకి శక్తి వస్తుంది మనకి బలం వస్తుంది మనం దేని మీద కూడా ఆధారపడము కారణం ఏంటంటే యభనస్తులను చూడండి ఏం చేయమన్నా చేస్తారు యభనస్తులు అంత సిద్ధంగా ఉంటారు యభనస్తులు ఎందుకంటే మన ఆ యభన దశలు ఆత్మీయంగా మనము కూడా విశ్వాస జీవితంలో ప్రియమైన మనం కూడా రోజులు గడిచే కొంది అప్పుడు అసలు ఆయన కదా మీరు ఇంకా పాలు త్రాగే స్థితిలోనే ఉన్నారు అంటాడు అంటే ఆత్మీయంగా ఎదగని స్థితి ఆత్మీయ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగించబడాలా నీ వ్యక్తిగత జీవితంలో నీ విశ్వాసం ద్వారా నువ్వు ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించగలిగినావు నీ విశ్వాసం ద్వారా ఎంతమందికి సహాయం చేయగలుగుతా నీ విశ్వాసాన్ని బట్టి ఎంతమందికి ప్రార్థన చేయగలుగుతా ఎంతమంది కొరకు ఎంతమంది అవసరాలు నీ విశ్వాసతను బట్టి తీర్చబడతా వచ్చిన ఒక్క యేసు ప్రభు వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేక స్వస్థతా క్రియలు చేస్తా వచ్చినాడు అనేకమైన స్వస్థతా క్రియలు చేస్తా వచ్చినాడు మీరు నాయనంద విశ్వాసం ఉంచినట్లయితే దీనికన్నా గొప్ప కార్యాలు చేస్తారన్నాడు అలాగే యేసు వారు చేసినట్లుగా యేసు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన అందరినీ ముట్టి బాగు అదే విశ్వాసంలో పేతురు అపోస్తులేని పౌలు ఇట్లాంటి వాళ్ళ జీవితాలు వచ్చేటప్పటికీ వారు ఎంతగా ఉన్నతమైన స్థితికి ఎదుగుతా అంటే యసుక్రీస్తు ప్రభుని మించిన విశ్వాసం అని చెప్పను కానీ కానీ వారి యొక్క జీవితాల్లో వాళ్ళు ఒక రోడ్డు మీద అలా వెళ్తా ఉంటే వారి నీడ తాకితే చాలు మాకు స్వస్థత కలుగుతుంది ఆ మంచాలు వాళ్ళని ఆ పేషెంట్ ఆ రోడ్డు మీద పేషెంట్ని అనారోగ్యంగా ఉన్న వారిని వరుసనే పండుకోబెట్టేవారంట నాకు బైబుల్ కామెంటరీలో చదివానిది మళ్ళీ ఆశ్చర్యమేసింది ఇంకా విశ్వాసమా దేవుని యేసు ప్రభు ఆ విశ్వాసం ద్వారా అనే వాళ్ళు యొక్క భూమి భూమిని తల్ల క్రిందలు చేస్తా వచ్చినారు భూమిని తల క్రిందలు చేస్తా వచ్చినారు ఈ లోకంలో ఉన్న పరిస్థితులను చూసి క్రైస్తవులంతా తల్ల కిందలైపోతా ఉన్నారు క్రైస్తవులంగా మనమంతా కూడా తలకిందులైపోతా ఉన్నాం ఎందుకంటే మన జీవితాల్లో దేవుడైతే మార్పు లేనివాడు ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగానున్న దేవుడు మారని మార్పు చెందని మహిమగలిగిన దేవుడు ఆయన కానీ ప్రాబ్లం సమస్య ఎక్కడ వచ్చిందంటే మన యొక్క విశ్వాస జీవితంలోనే సమస్య మనం పనిచేసే స్థలంలో ఏదైనా చిన్న సమస్య వచ్చిందంటే మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది మన కుటుంబ జీవితంలో చిన్న అనారోగ్యం వచ్చిందంటే మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది మన కుటుంబ జీవితంలో ఏదైనా చిన్న కష్టం వచ్చిందంటే మన విశ్వాసం సన్నగిల్లిపోతుంది ఆ ఆవగించంత విశ్వాసం కూడా ఉండదు ఆవగించంత విశ్వాసం ఉంటే గొప్ప కార్యాలు చూస్తావు గొప్ప కార్యాలు నీ ద్వారా జరిగించబడతాయి ప్రియమైన సహోదర సహోదరి సాయంకాల సమయంలో దేవుని యొక్క మహాకృపను బట్టి అయోగ్య నపాత్రను ఎందుకు పనికిరాని నన్ను ఆయన మహాకృప్ చేత కనికరం చేత జ్ఞాపకం చేసుకుని నన్ను వెదకి రక్షించిన దేవుడు నేను పనిచేసిన స్థలంలో అనేక దేవుని యొక్క వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి దేవుడు కృప చెప్తా వస్తున్నాడు కేవలం పనిచేసే స్థలంలోనే కాదు మా గాసుపల్ అవుట్ రీచ్ టీంలో అనేక మందికి మేము ఎక్కడికి వెళ్ళినా కనీసం టీమ్ ఆడటానికి వెళ్ళినా మాట్లాడితే నేను కనీసం ఒక టూ టైమ్స్ నేను ఎవరైనా ఒక వ్యక్తితో మాట్లాడితే దేవుడు ఆ వ్యక్తికి సువార్త ప్రకటించే అవకాశాన్ని దేవుడి నాకు అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు నాకు నేను నేను బలహీనమైన విశ్వాసమే కూడా కానీ దేవుడు ఆ విశ్వాసంలో బలపరుస్తూ వచ్చినాడు ప్రతి పెద్ద పరిస్థితులు వచ్చినాయి ఆటంకాలు వచ్చినాయి విశ్వాసంలో యొక్క సేవా పరిచర్యలు ఆటంకాలు వచ్చినాయి వీటన్నిటిని కూడా దేవుని మహాకృప్ను బట్టి తట్టుకొని నిలవబడినాడు నిలువబడటానికి దేవుడి రూపు చూపుతా వచ్చినాడు శ్రీమణి సహోదరి సహోదరి నువ్వు పనికి పూనుకో మన కుటుంబంలో మీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షణలో లేకుండా ఉంటే దేవుని యొక్క ప్రేమను ఇంకా ఎరగకుండా ఉంటే వారిని రక్షణ మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత నీ జీవితంలో ఉంది వర్ని దేవుని యొక్క రక్షణ మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత నీకుంది ఎందుకు అయ్యా నేను ఎంత కాలం నుంచో ప్రార్థన చేస్తున్నాను చేస్తుండొచ్చు కానీ బహుశా విశ్వాసంతో ప్రార్థన చేస్తారు లేవేమో ప్రార్థన చేస్తారు అందుకే దేవుని యొక్క కార్యములు జీవితంలో చూడలేకపోతా అందుకే దేవుని యొక్క అద్భుతమైన క్రియలు జీవితంలో కనపడటం అందుకే దేవుని యొక్క ఆ సన్నిధిని నీ జీవితంలో విశ్వాస క్రియలు లేకపోతే విశ్వాసం క్రియ క్రియలు లేని విశ్వాసము మృతము అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తా ఉంది వార్లరా చిన్న చిన్న విషయాల్లోనే చూసాము మూడు ఆ దీప స్తంభాలు ఆ కాగడాలు పట్టుకున్నారు వాళ్ళు వాళ్ళకు విజయం వచ్చింది చిన్న ఒడిసెల రాడిసెల ఒడిసెల రాయి దావికు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చింది ఆ ఆ గాడిద యొక్క ఆ దంతము దవడ ఎముకాతో దాదాపు వెయ్యి మంది ఫిల్లి సంస్థను సంహరిస్తా వచ్చినాడు ఒక చిన్న దుంప అది ఒక చెక్క ఒక దుంప లాంటిది అక్కడ మార చేదుగా ఉన్న అనుభవాన్ని మధురంగా మారుస్తా వచ్చింది ఒక ఐదు రొట్టెల్లో రెండు చేపలు ఒక చిన్న పిల్లవాడు తీసుకొని వస్తే మందికి ఆహారంగా చేయబడతా వచ్చింది ఇవన్నీ కూడా దేవుడు గొప్ప గొప్ప కార్యాలు చేస్తా వచ్చినాడు విశ్వాసుల ద్వారానే దేవుడు చేసింది ఒకే ఒక చోట అండి ఐదు రొట్టెలు రెండు చేపల దగ్గర మాత్రమే యేసు క్రీస్తు ప్రభు వారో అంటే ఆయన ప్రత్యక్షంగా అక్కడ ఉన్నారు మిగిలిన కూడా విశ్వాసపు క్రియలు విశ్వాసంతో వారు ఆ రీతిగా జయం పొందుకుంటూ వచ్చినారు విశ్వాసంతో ఆ రీతిగా ప్రభు నామానికి మహిమ తీసుకుని వస్తా వచ్చినారు విశ్వాసంతో ఆ రీతిగా దేవునికి మహిమను తీసుకొని వచ్చినారు నీ జీవితంలో నా జీవితంలో చిన్న ఆవగింజంత విశ్వాసం జీవితంలో దేవుడు అద్భుత కార్యాలు చేయాలని కోరుతూ ఉంటున్నాడు ఒక చిన్న ఆవిగింజ అంత విశ్వాసం ఉంటే ఆవిగింజ్ అంటే ఎంత ఉంటుందండి ఆవాలు చిన్నది ఇట్స్ అస్ వెరీ స్మాల్ థింగ్ యూ కెన్ నాట్ హోల్డ్ ఇట్ విత్ యువర్ హ్యాండ్స్ ఆ ఫింగర్స్ ఆ చేతులతో పట్టుకోవాలంటేనే అది జారిపోతూ ఉంటుంది అంత సో స్మాల్ గాడ్ ఈజ్ మికింగ్ ఫర్ ద పీపుల్ దోస్ ఆర్ హ్యావింగ్ సచ్ స్మాల్ ఫెయిత్ అంత చిన్న విశ్వాసం ఉంటే చాలు దేవుని నిన్ను వాడుకోవటానికి దేవుడు నిన్న ఆయన పరిచర్యలో వాడుకోవటానికి దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా నిన్ను నిలువ పెట్టడానికి అనేకులకు దీవెనకరంగా ఉండటానికి మేలుకరంగా ఉండటానికి ప్రత్యేకంగా దేవుని యొక్క నామానికి మహిమకరంగా నిలువ దేవుడు చూస్తా ఉన్నాడు ఎవరున్నారు నా కోసం నా పరిచర్ ఎవరు చేస్తారనే ప్రభు వెతుకులాడుతా ఉన్నాడంట బహుశా మనకున్న అనుభవాన్ని బట్టి మనం పరిచయం చేస్తుండొచ్చు కానీ విశ్వాసముతో విశ్వాసముతో దేవుని యొక్క పనులు మన యొక్క ఆత్మయాత్ర జీవితంలో సాగుట చాలా ప్రాముఖ్యమైనది అరే ఈమెకెంత విశ్వాసమా నా జీవితంలో జరిగిన ఒక విషయం చెప్పి ఈ వాక్యాన్ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను దేవుడు మన జీవితాల్లో అద్భుతంగా మలుస్తూ ఉంటాడు మా ఆఫీసులో ఒక వ్యక్తికి అంటే మా మేము కూడా మార్నింగ్ ప్రేయర్లో గ్యాదర్ అవుతూ ఉంటాము ఈ మార్నింగ్ ప్రేయర్ లో ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు మా ప్రేయర్ ఉంటుంది మా కంపెనీలో పనిచేసే క్రైస్తవులు కొంతమంది ఈ రెండు సంవత్సరంలో ఈ ప్రార్థన ఆరంభించిన ఇదే ద్వారానే ఆరంభించిన తర్వాత అంటే దేవుడు నాకు ఇచ్చిన విశ్వాసం ఏంటంటే ఏదైనా ఒక విషయమో మన దృష్టిలోకి వచ్చిందంటే అంటే మన వినికిడిలో ఒక విషయం ఏదైనా తెలియపరచబడిందంటే దెర్ ఈజ్ ఎ పర్పస్ ఒక ఉద్దేశంతో దేవుడు ఆ సమాచారాన్ని మన వినికిడిలోనికి తీసుకొని వస్తాడు దిస్ ఇస్ వాట్ ఐ బిల్లీ లేకపోతే ఊరికే ఏదో అందరిలాగా మన జీవితాల్లో ఏదంటే ఆ విషయాలు మనకు దేవుడు మన వినికిడిలోనికి తీసుకురాడు ఒకవేళ ఏదైనా ఒక మన వినికిడిలో వచ్చిందంటే పలానా వాళ్ళు అనారోగ్యంగా ఉన్నారంటే వారి కోసం ప్రార్థన చేయటము వారిని దర్శించటము వారిని కాస్త బలపరచటము వారి కోసం ప్రార్థన చేయటము ఇట్లాంటి విషయాలు నీవు నేను చేసే వారంగా ఉండాలని ప్రభు మనం వినికిల్లోనికి తీసుకొని వచ్చేవాడిగా ఉంటున్నాడు సరే ఒక కొంతకాలం క్రిందట దాదాపు ఒక వన్ ఇయర్ బ్యాక్ రెండు ఆరంభ దినాల్లో జనవరి నెలలో మాతో పాటు పనిచేసే మా ఒక ఫ్రెండ్కి అనారోగ్యము అనారోగ్యం అని చెప్పేసేసి దాని కొరకు ఎవరో నాకు చెప్పారు నాకు చెప్తే నేను దాని గురించి ప్రార్థన చేయడం ఆరంభించిన జస్ట్ కొన్ని రోజులే ప్రార్థన చేశాను ఆ తర్వాత నేను మర్చిపోయినా అంటే చాలా కొత్త కొత్త ప్రార్థన రిక్వెస్ట్లు వస్తూ ఉంటాయి ప్రే రిక్వెస్ట్లు ఇంకా కొత్తగా వచ్చే కొన్ని పాత కొన్ని రోజులు చేస్తాము ఇంకా వాటి గురించి మనం వదిలేస్తా ఉంటాం కానీ దేవుడు ఒక్కసారి మనం ఆయన సన్నిధిలో మొరపెడితే అయినా ఆయన సొంత సమయంలో ఆయన గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉంటున్నాడు అయితే విషయం ఏంటంటే నేను ప్రార్థన చేశాను చేసిన తర్వాత ఒక వేరే మా ప్రేర్ గుప్పలో ఉన్న ఇంకొక బ్రదర్ వెళ్ళి నేను నేను అవిశ్వాస కోసం ప్రార్థన చేశాను తనకున్న అనారోగ్యాన్ని బట్టి భయంకరమైన కడుపులు నేపొస్తుంది నెలలో ఒక్కసారాన్ని వస్తుంది దాదాపు ఒక వారం రోజులు తను హాస్పిటల్లో ఉంటాడు కంప్లీట్ గా ఏమీ తినడు ఆ వారం రోజులు ఓన్లీ గ్లూకోజ్ బాటిల్స్ కనీసం ఒక వాటర్ డ్రాప్ ఒక రెండు చుక్కల్లో నీళ్లు త్రాగినా కూడా ఇంకా విపరీతమైన కడుపులు నొప్పి వస్తాయి ప్యాంక్రియాటిస్ ప్రాబ్లం ఆ సమస్యతో బాధపడతా ఉన్నాడు సరే నేను ప్రార్థన చేశాను ప్రార్థన చేసిన తర్వాత మా ప్రేయర్ గ్రూప్ ఉన్న ఒక అబ్బాయి వెళ్ళి తనతో చెప్పాడు నా అన్న వీరాన్న నీ కోసము నాగరాజు చేస్తా ఉన్నాడు ఎట్లా ఉంది నీ ఆరోగ్యం అంటే మాట చెప్పిన తర్వాత he was in shahapur atni ki shah ka bhi adenti nagaras na kosam pray cheyatme enti ma family lo ma thalli dandra lo unnaru ma thammudu vallu unnaru ma rakta sambandhikulu unnaru evvaru na kosam illi oka photo endi oka gudike illi kobrakai gotindi ledu oka devudiki mokkindi ledu emu ledu kani ittene evvaru na kosam prarthan cheyataniki nenu na gurinchi cheppaledu na anarogyam gurinchi nenu eppudu cheppanu kuda cheppalede అనుకొని నా దగ్గరికి వచ్చాడు ఒక రోజు ఒక రోజు నా దగ్గరికి వచ్చి గట్టిగా వాటేసుకొని థ్యాంక్ యూ నా కోసం ప్రేర్ చేస్తున్నా కదా థ్యాంక్ యూ చేస్తున్నాను దేవుడు దేవునికి అసాధ్యమైనది లేదు నమ్ముటీ వలనైతే నువ్వు నమ్మితే దేవుడు నిన్ను బాగు చేస్తాడు అని కొన్ని మాటలు చెప్పి దేవుని గురించి కొన్ని మాటలు చెప్పేసేసి నేను అక్కడి నుంచి వెళ్ళిపోయినాను వెళ్ళిపోయిన తర్వాత దేవుడు తన జీవితంలో కార్యం ఆరంభించినాడు సరే నా కోసం తనకు అర్థం చేస్తున్నాడు కదా తన చెప్పినట్లు ఈ దేవుడు నన్ను స్వస్థపరిస్తే నేను ఈ దేవుడిని నమ్ముకుంటాను అని తనలో తానే ఒక పరీక్ష పెట్టుకున్నాడు పరీక్ష పెట్టుకున్న తర్వాత దాదాపు మూడు నెలలు అయిపోయింది తనకు కడుపులు రాలేదు ఇంకొక మూడు నెలలు అయిపోయింది కడుపులు రాలేదు ఆరు నెలలు అయిపోయిన తర్వాత నాకు కూడా తెలియదు ఈ విషయం తనే అనుకున్నాడంట ఆరు నెలల వరకు నాకు ఇక్కడకున్నప్పుడు రాకపోతే నేను ఎస్ ప్రభుని నమ్ముకుంటానని దేవుడు గొప్పవాడు అయినా ఆ వ్యక్తిని ముట్టి బాగు చేసినాడు బాగు చేసిన తర్వాత ఈ ఆరు నెలల తర్వాత నిన్న గేన్ హీ గేమ్ బ్యాక్ట్ ఉంది వచ్చి నేను పరీక్ష పెట్టుకున్నాను దేవుడు నన్ను స్వస్థపరిచినాడు నా ప్రాణం పోయినా సరే నేను ప్రభుని విడవను అని ఒక తీర్మానం తీసుకొని దేవుని యొక్క సన్నిధికి ప్రార్థనకు వెళ్ళటం ఆరంభిస్తా ఆరంభించినాడు ఆరంభించి ఆ తన జీవితంలో అరీతిగా దేవుడు కార్యాన్ని చేస్తా ఇంకా తన కుటుంబంలో ఎవరు రక్షణ పొందలేదు తను మాత్రము గత ఒక రెండు నెలల క్రితము నీటి బాప్తిస్టులు కూడా మార్చబడి దేవుని యొక్క భవిష్యత్తులో కూడా సేవ చేయాలని ఆశపడిన ఉంటున్నారు స్టిల్ హీ ఇస్ వర్కింగ్ విత్ అస్ అండ్ మాత్రమే మా ఆఫీసులోనే పనిచేస్తా ఉన్నాడు అయితే ఈ విషయాలన్నీ జరిగిన తర్వాత దేవుడు నాకు జ్ఞాపకం చేసిన విషయం ఏంటంటే ఇంకా చాలా విషయాలు జరిగినాయి మేము ప్రార్థన చేస్తా ఉన్నాము దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తా ఉన్నాడు మా ఆఫీసులో దాదాపు ఆరుగురు ఉద్యోగాలు పోతే ఆరుగురి కోసము ఆరు నెలలు మేము ప్రార్థన చేస్తాం ప్రార్థన చేస్తే ఏడో నెలలో వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చినాయి అది అసాధ్యం మా దగ్గర ఆఫీసులో నుంచి తీసివేసిన వాళ్ళని తీసుకోవటం అసాధ్యము కానీ దేవుడు అసాధ్యాన్ని కూడా సుసాధ్యం చేస్తా వచ్చినాడు ఆరుగురులో దాదాపు ముగ్గురు వ్యక్తులకి నాకు కలిసినప్పుడు నేను వ్యక్తిగతంగా చెప్తా వచ్చినాడు మీ ఆరుగురు కోసం మేము ప్రార్థన చేశాము దేవుడు మా ప్రార్థన ఆలకించి మిమ్మల్ని తీసుకొని వచ్చాడు పొచ్చే అందరి కార్యం జరిగించకపోవచ్చు జరగకపోవచ్చు కొంతమంది విశ్వాసంతో దేవుడు ఒక్కొక్కరిని రీతిగా ఆయన కార్యాలు జరిగించేవాడిగా ఉన్నాడు ఒక్కొక్క విధంగా ఒక్కొక్కరి జీవితాల్లో ఆయన కార్యాలు జరిగించేవాడిగా ఉన్నాడు అయితే విషయం ఏంటంటే ఇన్ని అద్భుత కార్యాలు జరుగుతూ ఉన్నాయి నిజంగా దేవుడు ఎందుకు పనికిరని మన ప్రార్థన కూడా నా ప్రార్థన కూడా ఆలకిస్తున్నాడా అని అంటే అప్పుడు దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడుతూ వచ్చిన విశ్వాసం అవును ప్రఫ మేము కొన్నిసార్లు విశ్వాసం లేకుండా చేసినా కూడా నువ్వు ప్రార్థన ఆలకిస్తున్నా కానీ విశ్వాసం అంటే ఏంటి నిజమైన విశ్వాసం ఏంటంటే ఆ విశ్వాసం అంటే దేవుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో చేస్తాడు నా జీవితంలో చేసిన దేవుడు ఇప్పుడు నేను ఏ ప్రార్థన చేసినా కూడా విశ్వాసంతో విశ్వాసంతో నేను ఏది చేసినా కూడా విశ్వాసంతోనే చేయడానికి దేవుడు కృప చెప్తా కొన్నిసార్లు పడిపోతాం బలహీనలో కానీ దేవుడు శక్తివంతుడు దేవుడు మనం నమ్ముకున్న దేవుడు ఆయన నమ్మదగిన వాడు మనం నమ్మదగిన వారం కానప్పటికీ ఆయన నమ్మదగిన ఆయన నమ్మకత్వంపై ఆయనను నమ్ముతూ ఆయన ఎందుకు విశ్వాసం కలిగి ఈ యొక్క ఆత్మీయ యాత్ర జీవితంలో ముందుకు సాగుతూ మన జీవితాలు కట్టుకుంటూ అనేకులను ప్రభు యొక్క వెలుగులో దేవుని యొక్క వాక్య వెలుగులోనికి నడిపిస్తూ అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మేలుకరంగా కేబిపిఎంలో ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ముందుకు సాగాలని కోరుతూ దేవుడి కొన్ని మాటలు జీవించండి కాక్రదర్ వాక్యం కోసం ప్రార్థించండి ఉప ఎంగల్ ప్రభు కలిగింది తండ్రి దయగలిగిందేవా పరిశుద్ధమైన ప్రశస్తమైన ఆమాను బట్టి మనకు అభిస్తల స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం సెప్టెంబర్ మాసము ఆఖరి దినము ఇంతవరకు మీ ప్రభుని భద్రపరిచి ఇది మంతటిలో మీరు చూపిన కృప్ కై మీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నారు మా ప్రయాణాలు రాకపోకలన్నింటిలో కూడా మా పనులన్నింటిలో కూడా మీరు సహాయకారుగా ఉండి నడిపిస్తూ వచ్చినందుకై వందనాలు ఈ సాయంకాల సమయంలో ఇదిగో నాయనమ్మ తండ్రి చిన్న మా అందుగా నీ సన్నిధికి చేరి ఇదిగో మీ దాసులతో కూడా నీ సన్నిధికి రావడానికి మీరు ఇచ్చిన కృప్ కై వందనాలు చెల్లిస్తూ దాసుడి పాట ద్వారా మీ నామాన్ని మహింపరచడానికి చూపిన కృప్ కై వందనాలు మీ సన్నిధిని ప్రేమించి వచ్చిన ఆయన తండ్రి ఎదిగో మా గమనంలో తీసుకొచ్చిన వాక్య భాగాన్ని బట్టి పొందనాలి ఆయన చిన్న చిన్న విషయాల్లో ఆయన తండ్రిదిగో ఆయన గొప్ప విజయాలుగా మరిచే దేవుడుగానే ఉన్నావు అందుని మిమ్మల్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నాం ఆయన ఇదిగో కేవలం మూడు మందితో నేను తండ్రి యుద్యోను నాయకత్వంలో ఇస్రాయల్ ప్రజలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించిన దేవుడిగా ఉన్నావు నేను తండ్రి ఊడశల రాయితో నేను తండ్రి ఇస్రాయల్ ప్రజలకు ఫిలిస్తీన్ల మీద గొప్ప విజయాన్ని గుళ్యాత్ పైన విజయాన్ని అనుగ్రహిస్తూ వచ్చిన దేవుడు నేను స్థుతిస్తూ ఆరాధిస్తుంటున్నాను గాడిద దౌడ ఎంపు ద్వారా సంశంలో వెయ్యి మంది హతమార్చడానికి గొప్ప విజయాన్ని అనుగ్రహించిన దేవుడుగా ఉన్నావు నీకు వందనాలు అయినా నాయనదిగా అనుభవంలో అయినా తండ్రి మధురముగా మార్చిన దేవుడు నీకు వందనాలు స్తోత్రాలయ్యా ఐదు రెట్టెలు రెండు చిన్న చేపల్లో ఐదు మందికి ఆశీర్వదించి పంచిపెట్టిన దేవుడు నీకు వందనాలు నేను ఆనికు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను ఆ బుడ్డిలో నూనె అయిపోకుండా ఆ విదూరాలను నేను తండ్రిగో కాపాడిన దేవుడు కానీ ఉన్న ఆవినికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నా నేను నా మా జీవితాల్లో కూడా ఆ విగించంత విశ్వాసం ఉంటే నేను గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్న దేవుడు అయ్యాని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఉంటున్నా నేను ఆయుధో నాకు మాకు చేరువచ్చిన ప్రతి బిడ్డను మీకు జ్ఞాపకం చేసుకొని అయ్యాయిగో మా విశ్వాసములో మమ్మల్ని పెంపొందించి ఆయా విశ్వాసములో బలపరచిందండి అయా విశ్వాసములో బలవంతులుగా చేయమని మీ సన్నిధిలో ప్రార్థిస్తుంటున్నాం అయ్యా సార్లు మా పరిస్థితులు అయా ఇదిగో ఆయన మా విశ్వాసాన్ని సన్నగిల్లం చేసేవిగా అయా మా విశ్వాసం నుండి తొలగింపు చేసేవిగా అనేక పరిస్థితులు శత్రువు అనుమతించేవాడిగా ఉన్నాడు అయినను ప్రఫ ఇదిగో మీ వైపు చూసి నేను ఇదిగో శత్రువు యొక్క కార్యములు లయం చేస్తూ నేను అతని విశ్వాసంతో నేను ఐదుగో మా జీవితాల్లో అయా ముందుకు సాగటానికి ఇదిగో నేను మరి తండ్రి క్రీస్తు వైపు చూచుచు అను ప్రయన మీ వైపు చూస్తూ ఆత్మీయాత్ర జీవితంలో ముందుకు సాగటకు మీ కృప చూపించు మరి ఇదిగో మా ఆత్మీయ జీవితాలు కట్టుకున్నట్టుకును మా కుటుంబ జీవితాలు కట్టుకున్నట్టుకును నేను తండ్రి ఇదిగో మా సంఘ జీవితాలు అయ్యా తండ్రి ఇదిగో జీవితాలు తండ్రి అనేకులకు నేను ఆశీర్వాదకరమైన జీవితాలు నాకు మాకు మాకు అనుగ్రహించి కృప చూపించమని అయా ఇదిగో మరొకసారి నాన్న తండ్రిదిగో టీంలో చేరు వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వంద స్తోత్రాలు చెల్లిస్తూ వీళ్ళందరినీ కూడా జీవించి ఆశీర్వదించుము కుటుంబాల్లో ఉన్న ప్రతి అవసరత తీర్చుమ్మా అయా మీ కనికరం చూపించమని దేవా ఇదిగో మీకు వంద నాలుగు స్థితుల స్తోత్రాలు చెల్లిస్తూ ఇదిగో నైన్మర్ తండ్రి టీంను నడిపిస్తుంటున్న ప్రియ మా ప్రియ సహోదరిని బట్టి నాయన తండ్రి సహోదరికి బట్టి నాన్న తండ్రిదిగో నైనమ్మ తండ్రి చంద్రశేఖర్ సార్ని బట్టి వంద నాలుగు కూడా మీ కృపంలో జ్ఞాపకం చేసుకొని అయా తండ్రిదిగోని బిడ్డలను బలపరిచి అయినా తండ్రి మీకు చూపించమని చేతి పనులన్నింటినీ దీవించి ఆశీర్వదించమి తండ్రి కుటుంబాల్లో ప్రతి అవసరత తీర్చుమో ఎవరైతే అనారోగ్య పరిస్థితులకు వెళ్తున్నారో వీళ్ళందరినీ జ్ఞాపకం చేసుకొని అయా ఇదిగో మంచి ఆరోగ్యము బలము శక్తి అనుగ్రహించి కృపి ఆర్థిక అవసరాలకు వెళ్తున్న వీళ్ళని జ్ఞాపకం చేసుకొని అయా ఇదిగో ప్రతి అవసరత మీరే తీర్చి మీ నామాన్ని మహింపరచుకుమని అయా ఇదిగో పద్నాలుగు స్థితులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయి అయినా ఇదిగో మీరు ఆకడ సమీపమైన దినాల్లో మేము ఉంటుండగా ప్రఫ ఇదిగో విశ్వాసముతో ఇదిగో మిస్ సేవ చేయడానికి అందరికీ కావాల్సిన కృపాన్ని గురించి సహాయం చేయమని ఇదిగో నేనె విశ్వాసంలో స్థిరపరచబడి బలపరచబడి నేనా తండ్రి ఇదిగో ప్రభు అయినా త్వరగారము ఆ స్థితి నా మా జీవితాల్లో మాకు అందరికీ దాయి చేయమని వంద నాకు ఇచ్చిన బిడ్డలతో ఇచ్చిన ఈ యొక్క సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్తుస్తూ మా ప్రభును ప్రిరక్షకులైనపరిశుద్ధమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి amen amen thank you brother praise the lord manoj brother final blessings istara sister, ah? sister praise the lord praise the lord brother final blessings even okay okay thank you sister um mana prabhu ne yesu prabhu kripa kp m brother ku mana ujjanga pillal ku vijayam prarthane yeshe pathi okku asilvana jupiga kripa సమాధానం అందరికి సదాకాలం చూడు కాకర్ ప్రెసిరాజ్ బ్రదర్ థ్యాంక్ యూసిరా ప్రెజర్ అన్న అందరికి